నా ేష్ బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనష్మాగుణాపత సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా కన్నే ద్రం క్వమయామదేవాద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాగంసూభి యశేమ దేవదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వవేదా స్వస్తి నష్టాక్ష్యో స్తినో బృహస్పతి ఓ శాంతిర్వయమధు పృథివ్యాముదరే యథాకాశ ప్రకాశి ఈ శ్లోకానికి అధి అవతారిక కించ అది అవతారిక అంటే సేమ్ టాపిక్ కంటిన్యూ అవుతుంది అర్థం కించ అంటే ఇంకా ఏమంటే ఇప్పుడు వేదాంతంలో ఒక చక్కటి ప్రక్రియ ఒకటి ఉంది అధి భూత అధ్యాత్మ అధి దైవ మూడు వేర్వేరుగా ఉన్నట్టు ఒకే పరబ్రహ్మ అధ్యాత్మముగా అధిభూతముగా అధిదైవముగా మనకి భాషిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలాగంటే సూర్యుడు తీసుకోండి సూర్యబింబము మండే గోళము అది అధిభూతం అగ్ని అగ్నిగోళం అది అధిభూతం కానీ ఆ సూర్యమండలాధిపతి ఒక చైతన్యం పరబ్రహ్మయే సూర్యమండలం రూపంగా ప్రకాశిస్తున్నాడు ఎలా దేహము జడమైన ఈ దేహాన్ని నిలబెట్టే చైతన్య శక్తి ఇక్కడ ఉన్నట్టుగానే ఆ సూర్యమండలంలో కూడా ఆ చైతన్యం యొక్క మహిమ కలదు దానికే దేవత పేరు దాన్ని అధి దైవము అంటారు చూపు చూపుకి సూర్యుడు అధిష్ఠాన దేవత ఆ చూపు అధ్యాత్మంలో సూర్యుని యొక్క ప్రతినిధి సూర్యోమే చక్షుషిషిత నిన్నారా మంత్రం ఎప్పుడైనా దేవాలయాల్లో వినపడుతూ ఉంటుంది సూర్యో మే చక్షుషిశ్రిత నా కంటి ఎందు సూర్యుడు అశ్రితుడై అధిష్ఠితుడై ఉన్నాడు కాబట్టి అధ్యాత్మంలో సూర్యుడు ఉన్నాడు అధిభూతము గోళము ఆ గోళము యొక్క అధిష్టాన దేవత సూర్యదేవత అధిదైవము మూడు ఇప్పుడు ఈ మూడు వేరువేరా అంటే వేరువేరుగా అనిపిస్తాయి నాస్తికులు అధిభూతాన్ని స్వీకరిస్తారు అధి దైవాన్ని స్వీకరించరు అది నాస్తికులు ఆస్తికులు అధిభూతము అధిదైవము రెండింటినీ స్వీకరిస్తే ఆస్తికులు కానీ ఆస్తికుడు నాస్తికుడి కంటే బెటర్ ఆస్తికుడు కానీ ఆస్తికుడు ఎందుకు భేదబుద్ధి ఉంటుంది అధిభూతం మీరు అధిదైవం మీరు అధ్యాత్మం సో అధ్యాత్మం అంటే నేను నేను సెపరేట్ నాకంటే భిన్నంగా జగత్తున్నది అధిభూతము ఈ జగత్తు భిన్నంగా దేవుడు అధి వైకుంఠంలో ఉంటాడు అధిదైవం వైకుంఠంలో ఉంటాడు అధిభూతం ఎదుర్కొండగా బాగా విస్తారంగా ఉంటుంది అధ్యాత్మ లోపల ఉంది ఇది భేద బుద్ధి అంటారు అయితే ఉపనిషత్తులలో ఈ భేదబుద్ధిని నిరసిస్తూ దీన్ని దీన్ని నిర ఇప్పుడు ఒకప్పుడు నిరాకరిస్తాము ఇంకొకడు నిరసిస్తాము రెండింటికి తేడా ఏమిటి కొంచెం పంచి యాడ్ చేస్తే దాన్ని నిరసించుట అంటారు కూరలో వంకాయ కూరలో కారం కొంచెం నిరసించుట లేదు మామూలుగా సీదాసాదాగా తిరస్కరించి పెడితే నిరాకరించటము కాబట్టి ఈ భేదబుద్ధిని అనువాదం చేసి అనువాదం చేయటం అంటే ఓ భాషలోంచి ఇంకో భాషలో పట్టుకుని కాదు అనువాదం చేయడం అంటే మళ్ళీ రీస్టేట్ మళ్ళీ ఇంకోసారి దాన్ని చెప్పి దాన్ని తిరస్కరిస్తారు నిషేధిస్తుంది అది ఉపనిషత్తుల యొక్క ప్రక్రియ అలా ఉంటుంది ఉపనిషత్తులలో ఏకత్వం ఉంటుంది తప్ప మీకు ఏకత్వం ఇష్టం లేకపోతే మీరు ఉపనిషత్తుల దృహికి రాకుండగా మీరు పురాణాలని వాటిని పట్టుకు వెళ్ళవచ్చు ఉపనిషత్తులలోకి వచ్చి మీరు ద్వైతాన్ని నిలబెట్టాలనే ప్రయత్నం చేయటం అది దుర్మార్గం అది చాలా తప్పుది చాలా తప్పది ఇండియన్ పీనల్ కోడ్ పుస్తకంలో లంచం పుచ్చుకోవచ్చు అని రాసుంది అని మీరు ప్రూవ్ చేస్తారంటే అది ఎంత ఘోరమో లంచం ఇప్పుడు లంచం అందరూ పుచ్చుకుంటున్నారు దీంట్లో అయిపోయేది ఏమీ లేదు ఎవళ్ళు పనిష్ చేయరు ఇండియాలో ఎవరు ఎవరిది పనిష్ చేయరు అన్నీ కానీ అంతవరకు బాగానే ఉంది కానీ ఇండియన్ పీనల్ కోడ్లో లబ్జం పుచ్చుకోవచ్చని రాసి ఉంది అని ఎవడైనా అంటే అని ప్రూవ్ చేసాడనుకోండి ఏం చేయాలి ముక్కు మీకు వేలేసుకోవాలి ఇంకా అంతకంటే ఏం చేస్తాం ఉపనిషత్తుల్లో ద్వైతం ఉంది అన్నది అలాంటిది ఉపనిషత్తుల్లో ద్వైతం ఉండదు ఇక్కడ ఏం ఏమిటి నిరూపిస్తారంటే అధిదైవాన్ని అధ్యాత్మాన్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తారు అధిభూతము అధిదైవంలో అంతర్గతం అయిపోయి ఉంటుంది అధిభూతం అనేది అధి దేవంలో అంతర్గతంగా ఉంటుంది మళ్ళీ దాన్ని వేరే లెక్క పెట్టక్కర్లా అధ్యాత్మము ఇగో ఇక్కడ నేనున్నాను అక్కడ సూర్యదేవత ఉన్నాడు ఈ రెండింటికి భేదము అంటే అది మీ కొత్తగా చెప్పేదే ఉంది మనకు తెలుస్తూనే ఉందిగా భేదం మనకి తెలుస్తూనే ఉంది అభేదం అనేది చెప్పాల్సి ఉంది గాయత్రి మంత్రం రెండింటికి అభేదాన్ని చెప్పేటువంటి మంత్రం ఈ మధుజెంత అటువంటిదే అంటే దీంట్లో ఉన్న సారం ఏమిటంటే మీరు అనొచ్చు ఏమిటండి నాకు సూర్యుడికి అభేదం ఎలా కుదురుతుంది రెండింటికి కామన్ ఏముంది ఆయన అక్కడెక్కడో ఆయన ఉన్నాడు ఇక్కడ ఈ మూలం నేనున్నాను రెండింటికి కామన్ ఏమిటి అని మీరు అనొచ్చు ఆ ప్రశ్నకి ఆలంబనం ఏమిటంటే దేహమే నేను అనే అభిప్రాయంతో వస్తుంది ఆ ప్రశ్న దేహమే నేనని మీరు అనుకున్నంత వరకు అదే సత్యమైతే మీ మాటే కరెక్ట్ మీరు వేరు సూర్యమండలం వేరు దానికి దీనికి పోలికేమీ లేదు ఒకవేళ దేహం మీరు కాకపోతే సూర్యమండలాంతర్గతంగా ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మే సర్వమునందు వ్యాపించి ఉంటే పరిస్థితి మారిపోతుంది కాబట్టి మధువిద్య ఉపనిషత్తుల్లో అన్ని విద్యలలోనూ కూడా ఒక ఐక్యాన్ని బోధించే ప్రక్రియ ఉంటుంది ఇప్పుడు చిత్రం ఏంటంటే మనిషికి మనిషి చుట్టూ ఉండే ప్రకృతికి మధ్యలో భేదం అనుభవానికి వస్తూ ఉన్నా ఎంత బలంగా అనుభవానికి వచ్చినా కూడా మనిషికి చుట్టూ ఉండే ప్రకృతికి మధ్యలో ఒక ఏకత్వము ఒక సమరసత గలదు ఇట్ ఈస్ దేర్ దాన్ని మనం ఉందనే విషయాన్ని తెలుసుకుని శ్రవణం ద్వారా యుక్తితో ఉంది అని నిర్ధారించుకుని అనుభవానికి తెచ్చుకోవటం నిధుధ్యాసనంతో అది మోక్షానికి మార్గం కాబట్టి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి మీరు వెళ్తారు ఆయన మీకంటే దూరంగా ఉన్నాడు ప్రయాణం చేస్తే దగ్గర అయ్యాడు అక్కడ గర్భగుడికి వెళ్తే ఎగురకుండా ఉన్నాడు భేదం అంతరికీ తెలుస్తూనే ఉంది కానీ ఈ భేదం ఇలా ఉండగా కూడా దేర్ ఈజ్ ఏ హార్మోని బిట్వీన్ మీ అండ్ వెంకటేశ్వర స్వామి ఒక హార్మోని ఒక వన్నెస్ ఒక నాన్ డిఫరెన్స్ ఉంది అది ఉండబట్టే మనం ఇంత వెతుక్కుని మనం వెళ్తున్నాం ఆ ఉన్నదాన్ని ఆవిష్కరించుకున్న కోసమే వెళ్తున్నాం తప్ప మరొకటేమీ కాదు కాబట్టి అది తెలుసుకునే ప్రయత్నమే ఈ మధువిద్య ఉపనిషద్ ఉపనిషద్వాక్యము తర్వాత నా స్వరూపము ఎదురుకుండా అధిదైవము కంటే భిన్నముగా లేదు అధ్యాత్మము అధిదైవము ఒక్కటే అంటే అర్థం ఏంటి నాలో డిమినిటీ ఉన్నది ఆ దైవత్వం నాలో ఉన్నది అధిదైవం కంటే నేను భిన్నంగా లేను అనే సత్యాన్ని ఎందుకు మనిషి ఆవిష్కరించలేకపోతున్నాడు అంటే చూడండి మన కామనలు మనకి ఆత్మస్వరూప సాక్షాత్కారం కలగకుండా ఆటంకం అవుతూ ఉంటాయి కామనలు డిజైర్స్ ఎందుకంటే ఈ కామనలన్నిటికీ బేసిస్ దేహాభిమానం అన్ని కామనలు దేహాభిమానం నుంచి పుట్టి ఈ కామనలు ఏం మన స్వరూపాన్ని బాగా లిమిట్ చేసి పెడతాయి తర్వాత మన చేతన ఈ చేతనని మనం విస్తారం చేయాల్సి ఉంటుంది ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది ఈ చేతన అంటే తెలుస్తూ ఉంటుంది ఈ తెలిసి దాంట్లో చాలా భాగం నాకంటే భిన్నము అని మనం అనుకుంటాం నిద్ర లేవగానే దేహము తెలిసింది ఇది నేను ఈ చుట్టూ జగత్తు తెలిసింది అది నాకంటే భిన్నము అని ఈ విధంగా చేతనలో మనం పెద్ద బ్రేక్ చేసి పెట్టుకు ఇది ఎలాగంటే గంగానది ప్రవహిస్తుంటే ఒక చిన్న గడ బొంగు ఒక వెదురుతోటి చేసిన బొంగు ఇలా పెట్టి ఇది ఇది నాది మిగిలింది నాది కాదు అని అంటే ఎంత నిడ్డూరమోది ఆ విధంగా ఆ చేతనలో చేతన తెలివి ఎరుక సర్వము ఆ ఎరుకలో ఆ ఎరుకలో నేను అహంకారము దేహాభిమానము అనే ఒక బొంగు ఒక గడ పెట్టి ఇదిగో ఈ దేహాభిమానము అనే పరిధిలోకి ఏది వస్తుందో అది నేను మిగిలింది నేను కాదు అనే విభాగాన్ని మనం చేసి కూర్చున్నాం తప్ప వాస్తవంలో ఆ చేతనలో ఉండే విభాగము ఎంతవరకు సత్యము ఆ లిమిటేషన్ ఆ హద్దు అది వాస్తవమా నా పుట్ట నా బుట్ట నా గుట్ట అంటూ అలా పెట్టుకోవటం నా కంచం నా మంచం నా ఈ నా ఇది వాట్ ఈస్ దిస్ ఇది అవసరమా ఇది ఎంతవరకు యథార్థము ఆ చేతనని విస్తరింపజేయగలుగుతామా నేను అనే ఆ జ్ఞానంలో ఆ ఎరుకలో మొత్తం సకల జగత్తు సకల బ్రహ్మాండము కూడా నేను అనే ఆ ఎరుకలో విడిపోతే దాన్నే అహం బ్రహ్మాస్మి అని అన్నారు కాబట్టి ఈ మధు విద్యా ఇత్యాది ద్వారా ఆ చేతనని మను విస్తరింపజేయాలి తర్వాత ఎప్పుడైతే కామనలు దేహాభిమానము దేహాభిమానాన్ని కామనలు ఈ కామనల చేత ప్రేరితుడై చేసేటువంటి కర్మలు ఈ కర్మలు ఇవి బంధించబెడతాయి వీడి యొక్క చేతనని విస్తరింపజేయటానికి అడ్డుపడతాయి వీడిలో దాగి ఉన్న దైవత్వం బయటికి రాకుండగా ఈ ఈ కామనలు ఈ యొక్క కర్మబంధము వీడిని అలా సంసారిగా బంధించేట్టే పెడతాయి కాబట్టి ఈ దీన్ని ఈ భేదబుద్ధి ఈ ఎక్స్క్లూసివ్నెస్ నేను భిన్నుడను అనే భేదబుద్ధి ఉన్న చూసారా దానిని శాస్త్రము సుతరాము అంగీకరించు ఇప్పుడు చూడండి ఇప్పుడు మీరందరూ అలా కూర్చున్నారు నేను ఇలా కూర్చున్నాను ఇప్పుడు భేదబుద్ధి లేదన్నాం కాబట్టి నేను వచ్చేసి మీ అందరి వాళ్ళు కూర్చోను మీరు వచ్చి నా వాళ్ళు ఎవరు కూర్చున్ను వాళ్లే కూర్చుంటారు కానీ సపోజ్ నేను ఇక్కడ చిన్న బ్యారియర్ ఇలా కట్టి ఈ బ్యారియర్లోకి నా శిష్యులు ఎవడో ఒకళ్ళో ఇద్దరు రావాలి తప్ప మిగతా వాళ్ళందరూ దూరంగా ఉండాలని పెట్టాననుకోండి అంటే నేను చేస్తున్నది ఏమిటనమాట భేదబుద్ధిని మరింత దృఢం చేస్తున్నాడు భేదబుద్ధిని ఆ విధంగా పని కట్టుకుని మీరు మరింత దృఢం చేసి దాన్ని మరింత బలం చేయటం ఉన్నది చూసారా అది శాస్త్రం యొక్క ఏకత్వ విరుద్ధమైనది భేద ఎవళ్ళు ఉండే వాళ్ళు ఉంటారు అయినా కాబట్టి అభేదాన్ని తప్పంగా తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అది మధుజ్ఞానము యొక్క తాత్పర్యము ఈ ఉపాసనల యొక్క తాత్పర్యం అలా ఉంటుంది సో తర్వాత జీవితంలో ధర్మము అధర్మము ఏదైతే పుణ్యము పాపము జ్ఞానము అజ్ఞానము అనేవి కేవలము ఒక పర్టికులర్ యాక్షన్ బట్టి నిర్ధారించటానికి ఉండదు ఇప్పుడు మీరు ఒక నదీ స్నానం చేశారనుకోండి దాంట్లో అధర్మం ఏం లేదు అది పుణ్యకార్యం కానీ అంత మాత్రం చేత మిమ్మల్ని పుణ్యాత్ముడు అని మీరు ముద్ర వేసుకోవడం కుదరదు ఎందుకంటే ఆ నదీ ఏడల మీకున్న అభిప్రాయం పెట్టిది మీరు దాన్ని పొల్యూట్ చేయడానికి ఏమైనా హెసిటేట్ చేస్తున్నారా లేకపోతే చక్కగా బుద్ధిమంత చక్కగా పొల్యూట్ చేసి పెడుతున్నారా దాంట్లో సబ్బు కలిపేస్తున్నారా లేదా దా దాన్ని మురికి చేయడానికి కంట్రిబ్యూట్ చేస్తున్నారా ఈ నదీ స్నానం మీరు ఎందుకు చేస్తున్నట్టు ఆ పుణ్యం వచ్చేస్తే నా కోరికలు తీరిపోతాయని చేస్తున్నారా అని దీని వెనక బోల్డ్ అంత యాటిట్యూడ్ ఉంటుంది ఆ యాటిట్యూడ్లో ఎక్స్క్లూసివ్నెస్ అంటే భేదబుద్ధి దృఢంగా ఉన్న యాటిట్యూడ్ అయితే మీరు నదీ స్నానం చేసినా తీర్థయాత్ర చేసినా యజ్ఞం చేసినా యాగం చేసినా మిమ్మల్ని అది బంధిస్తుంది తప్ప మిమ్మల్ని విముక్తుల్ని మాత్రం చేయదు కాబట్టి ఒక పర్టికులర్ యాక్షన్ అని పట్టుకునే ఇది ధర్మము అని చెప్పటము ఈ మీమాంసకుల యొక్క దృష్టికోణము చోదనాలక్షణోత్వ ధర్మ అని వాళ్ళు ఒక సూత్రం పెట్టారు జయమిని మహర్షి దానిమీద ఈ కుమారులు పట్టు వీళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద గ్రంథాలు రాసి పెట్టారు దాంతో సమాజంలో కూడా అదే బాగా విస్తరించింది దాంతో ఏ దృష్టికోణంలో ఉందంటే సమాజం ధర్మం ఒక పర్టికులర్ రిచువల్ చోదన అంటే విధి రిచ్యువల్ కాబట్టి వెంకటేశ్వర స్వామిని గరుడ వాహనం ఎక్కించేసి ఊరోగించడము ధర్మము అంతేగాని మనం ఏది కొన్నా బ్లాక్లో కొనరాదు అది ధర్మము లంచం ఇవ్వద్దు అది ధర్మము లంచం తీసుకోవద్దు అది ధర్మము అని ఈ ఆత్మగుణములకు ధర్మము స్థాయి లేదు అవి అందరూ కూడా కన్వీనియంట్గా మర్చిపోయారు ధర్మం అనగానేమి వెంకటేశ్వర స్వామికి నా ఒక కిరీటం జయం చేసి నెక్కిమి పెట్టేయటం ధర్మము గరుడ సేవ చేసేయటం ధర్మము డోలాసేవ చేసేయటం ధర్మము అంటే ఒక రిచువల్ ధర్మము అంటే రిచువల్ రిచువల్ ధర్మంలో చాలా చిన్న అంగం చాలా చిన్న అంగం ధర్మం చాలా విస్తృతమైనది ఈ రిచువల్ అనే అంగము ప్రిలిమినరీగా ఉంటుంది దాన్ని ఒక మెట్టు సోపానం కింద వాడుకొని మనం ముందుకు వెళ్ళాలి అక్కడే కూర్చుని ఇదే ధర్మము అని అనుకోవటం చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఆ రకంగా ఈ మధు మధు విద్య ఇవి ఏం చేస్తాయంటే మనలో ఉన్నటువంటి ఈ భేద బుద్ధిని తర్వాత నేను సర్వము నుంచి విడిపోయి ఉన్నాను దాన్ని పరిచ్ఛన్న బుద్ధి అంటారు ఎక్స్క్లూజివ్నెస్ అంటారు ఇంగ్లీష్లో సంస్కృతంలో పరిచ్ఛిన్నత్వము పరిచ్ఛిన్న బుద్ధిని వీటిని నిరాకరించటం కోసమే ఈ మధు విద్య ఇత్యాది ఉపాసనలు బోధింపబడ్డాయి తర్వాత జీవితంలో మనము ఈ భేదాన్ని పరిశీలనకు పెట్టకుండగా ఈ భేదము వాస్తవమా అని పరిశీలించకుండగా ఈ భేదమే సత్యము అని నిర్ధారించి కూర్చోటం అది చాలా దురదృష్టకరమైన సమాచారం అది కరెక్ట్ కాదు భేదాన్ని పరీక్ష చేయాల్సి ఎలా ఉంటుందంటే మీకు జన లోకంలో భేదబుద్ధి అందరికీ ఉంటుంది ఈ భేదబుద్ధి చుట్టూ ఓ ఫిలాసఫీని ఓ కర్మకాండని డెవలప్ చేసి ఇదే సత్యము అని కొంతమంది తయారవుతారు అది చాలా దుర్మార్గం భేదబుద్ధిని ఇంకా వాళ్ళు ఆ భేదబుద్ధి నుంచి బయటపడే ఛాన్సే ఉండకుండా అయిపోతుంది కొంతమంది భేదబుద్ధిని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ భేదము ఉన్నది అదే సత్యము సత్యమో అసజ్యమో మేము దాంట్లో బతికేస్తున్నాం అని దాని దాంట్లో దాన్ని ఎప్పుడూ పరిశీలన చేయకపోవడం వాళ్ళని సంసారంలో ఉంటారు ఈ భేదబుద్ధి వాస్తవమా దీన్ని మనం పరిశీలించాలి అని వాళ్ళని జిజ్ఞాసువులు అంటారు భేదబుద్ధి కల్పితము మిథ్యా అని తెలుసుకున్నవాడు జ్ఞాని కాబట్టి మనం ఆ దారిలో నడిచి ప్రయత్నం చేస్తే దానికి మధువిద్యా ఇత్యాదులన్నీ కూడా ఉపనిషత్తుల్లోని ఇత్యాదులు చాలా బాగా ఉపయోగిస్తాయి తర్వాత జీవితంలో పురుషార్థము అని మన యొక్క లైఫ్ యొక్క గోల్ లైఫ్ యొక్క గోల్ ఏమిటంటే ధర్మార్థ కామంలోని మూడు ఉన్నాయి మోక్షము అని సాధారణంగా అర్థము పురుషార్థం అర్థము ఇప్పుడు వీడు కంప్యూటర్ సైన్స్కి ఈ సివిల్ ఇంజనీరింగ్ రెండింటిలో దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడు కంప్యూటర్ సైన్స్ సెలెక్ట్ చేసుకుంటాడు యాజ్ ఏ సబ్జెక్ట్ మీరు కనుక ఫిజిక్స్ స్టూడెంట్ కనుక అయితే సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ వండర్ఫుల్ సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ కంటే కూడా సివిల్ ఇంజనీరింగ్ ఏమీ తీసిపోదు సబ్జెక్టు యొక్క శోభలో ఏమీ తగ్గిపోదు చాలా అందంగా ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా చాలా క్లాసికల్ సైన్సెస్ మొత్తం మానవ జీవితానికి పునాదులేదు వీడికి దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కంప్యూటర్ సైన్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పండి డబ్బు కోసం వచ్చింది ఓకే మంచిది ఆ వయస్ అర్థం ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత వాడు బాగా అర్థం పోగేసిన తర్వాత ఇంక ఇప్పుడు అర్థం అంటే మొహం ఒత్తుంది ఇంకా అర్థం మీద శ్రద్ధ తగ్గుతుంది ఫోకస్ మారి దేని మీదకి వస్తుంది కామం మీదకి వస్తుంది భోగాలనే మనం అనుభవించాలి దానికి కామో అంట దెన్ బెస్ట్ బీచెస్ ఆఫ్ ది వరల్డ్ అని ఉన్నాయి ఇంకే కామ అనేది ఎలా ఉంటుంది ఈ జాంట్లో ఫస్ట్ ప్లేస్ ఇస్ గివెన్ టు వైకి బీచ్ హవాయి అది ఫస్ట్ ప్లేస్ అలాగే బ్రెజిల్లో గోవాలు ఎక్క వేసుకోకండి గోవా టెన్లో లేదు గోవా ఎగ్జాంపుల్ ఇవ్వడానికి నేను ఎందుకు అనవసరం గోవా ఎగ్జాంపుల్ ఇవ్వడానికి వచ్చింది ఎగ్జాంపుల్ ఇంకొంచెం హయ్యర్ లెవెల్లో ఊరికే కొంత స్వ స్వ ప్రశంస ఏమనుకోకండి సో బ్రెజిల్లో ఫ్లోరియానా పోలీస్ అనే నగరం ఉంటుంది నేను వెళ్ళాను అక్కడ ఓ బీచ్ ఉంది అది దానికి ఏదో ఫోర్త్ ప్లేసో ఫిఫ్త్ ప్లేసో దానికి ఇచ్చారు అలాగున్నాయి అలాగే యూరప్లో ఫ్రాన్స్లో ఓ బీచ్ ఒకటి ఏదో ఉంది పేరు గుర్తురా సో ఈ రకంగా ఈ ఒక ఆయన ఉన్నాడు ఆయన నేను ఎరుగుదాను ఫ్లారిడాలో ఉంటాడు ఈ టెన్ బీచెస్ ఇప్పుడు ఆయన విహారానికి వెళ్ళాలి అది ఆయన పాలసీ ఏడాదికి ఒక బీచ్కి వెళ్తాడు అలాగే ద టెన్ బెస్ట్ గాల్ఫ్ కోర్సెస్ ఆఫ్ ది వరల్డ్ అని ఇంకొకటి మన ఇండియన్ ఆయనే ఓ డాక్టర్ గారు ఆయన ఈ టెన్ ఆయన గాల్ఫర్ గాల్ఫ్ ఆడతారు ఈ టెన్ బెస్ట్ గాల్ఫ్ కోర్సెస్లో గల్ఫ్ ఆడాలి అదే ఆయన కోరిక అక్కడ గాల్ఫ్ ఆడాలంటే మీరు టెన్ థౌజండ్ డాలర్స్ ఎంట్రీ ఫీ కట్టాల్సి ఉంటుంది ఏవనుకుంటున్నారు చాలా పెద్ద సమాచారం దీన్ని కామ పురుషార్థము అంటారు ఇక ధర్మం అనే పురుషార్థం ఉంటుంది ఇవ ఇవన్నీ కూడా వీటిని ఏమంటారంటే పరిచ్ఛన్న లక్ష్యాలు వీడి పిసరంత మనిషి వీడి పరిచ్ఛన్నమైన వ్యక్తి వీడి లక్ష్యము వీడి కామన వీడి అర్థము ధర్మం కూడా వీటితో బాటే ఉంటుంది ధర్మం అంటే ఒక రిచువల్ చేసేసి పుణ్యాన్ని మూటకట్టేయటం ఆ పుణ్యంతో మనం స్వర్గానికి వెళ్ళిపో ఇది ధర్మం ధర్మపురుషార్థం ఆ సందర్భంలో ఉన్న ధర్మశబ్దానికి అర్థం ధర్మశబ్దానికి మరింత విస్తృతమైన అర్థం కూడా ఈ మూడు లక్ష్యముగా ఉన్నవాడు చాలా పరిచ్ఛిన్నమైన లక్ష్యాలు పెట్టుకుని జీవితంలో ముందుకు సాగుతున్నాడు తాను పరిచ్ఛిన్నుడు తన లక్ష్యములు కూడా చాలా పరిచ్ఛిన్నముడు ఇది అజ్ఞానం అది సంసార బంధము మీరు ఎంత పుణ్యం మూట కట్టినా మీకు దానివల్ల బంధమే కానీ విముక్తి అనేది ఉండదు ఇది ఈ ఇటువంటి లక్ష్యాలు ఉండరాదు జీవితంలో వీటికి ప్రారంభంలో ఉంటాయి కానీ ఒక స్థాయికి వచ్చేప్పటికి మనిషి ఎదిగినప్పుడు పరిపక్వమైనప్పుడు ఎదగడం అంటే వయస్సు రావడం అని కాదు బుద్ధి యొక్క వికాసం ఆ పరిపక్వత వచ్చినప్పుడు మనిషికి మోక్షం పురుషార్థం మోక్ష యొక్క లక్ష్యం దాని మార్గం ఎలా ఉంటుందంటే తన పరిచ్ఛిన్నత నుంచి తాను బయటపడుతా తన యొక్క దైవత్వాన్ని తాను ఆవిష్కరించుకుంటా సర్వము తన ఆత్మస్వరూపం కంటే భిన్నంగా లేదు అని తెలుసుకుంటా ఇది మోక్ష పురుషార్థం యొక్క లక్ష్యం కాబట్టి ఆ అనంతత్వం అపరిచ్ఛిన్నత్వం అది అది లక్ష్యంగా పెట్టుకుని మానవుడు ముందుకు సాగాలి ఈ మధు విద్య ఇలాంటి ఉపనిషత్తులలోని ఉపాసనము ఆ లక్ష్యం వైపు మనిషిని నడిపించేటువంటి ఉపాసనము ఇది ద్వయోర్ ద్వయోర్ మధుజ్ఞానే రెండు ఉంటాయి ఏమిటా రెండును నేను నేను కానిది భేద దృష్టితో చూసినప్పుడు నేను నాకు ఎదురుగా ఉన్నది ఈ రెండింటి ఎందు పరం బ్రహ్మ ప్రకాశితం ఒకే పరబ్రహ్మ ఉన్నాడని ఉపనిషత్తుల చేత నిరూపించబడినది భాష్యకారులు ఏమంటారు చూడండి అధిదైవమధ్యాత్మంచ తేజోమయ అమృతమయపురుష పృథివ్యాద్యంతర్గత యో విజ్ఞాత పర ఏవాత్మా బ్రహ్మసర్వం ఇది ఆ మధు విద్యలో ఉండే సారమతి సో రెండు రెండు అంటే ఏమిటది అధిదైవము అధ్యాత్మము అధిదైవము అంటే మనకు ఎదురుకుండా జగత్తు అధ్యాత్మము అంటే నేను ఈ రెండు ఈ ఈ అధిదైవంలో ఒక చేతన శక్తి కలదు దానికే పురుష అని పేరు ఆ చేతన శక్తికే పురుష అని పేరు అధిదైవంలో పురుష చేతన శక్తి కలదు ఈ అధిదైవంలో మొదటి దృష్టాంతం ఏమిటంటే పృథివీ అండ్ ఉదరము ఇది మొదటి దృష్టాంతం అక్కడ భవిష్యత్తులు ఊరికే మనిషి మనుషం చేశారు నిన్న మీకు చదివి వినిపించా పృథివ్యాద్యంతర్గతారాయణ రెండు జంటలు తీసుకోవాలి పృథివీ ఉదరము ఒక జంట ఉదరము అంటే భోజనం పృథివీ నుంచి ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్ ఉదరంలోకి వెళ్తుంది అది దాని దృష్టాంతం ఈ పృథివీ ఎందు ఆ చేతన శక్తి కలదు అది ఎటువంటి శక్తి అది అంటే పూర్ణ చేతన చైతన్యం పైగా అది తేజోమయ ఎంతో ప్రకాశవంతమైనది ప్రకాశము అంటే వేయకాండ్రి బల్బులా వెలిగిపోతుందని అభిప్రాయం కాదు మీరు చూసే కన్ను మీకుంటే అది స్పష్టంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది చూసే కన్ను ఉండాలి ఇప్పుడు విత్తనం ఒక ఒక కుంచుడు ఇప్పుడు మీరు ఇండస్ట్రీ ఉందనుకోండి నేను రామ్ దేవ్ బాబా చెప్తుంటే విన్నాను బాగా చెప్తున్నారే అని అనిపించింది ఇండస్ట్రీ ఉందనుకోండి ఇండస్ట్రీలో మీరు వంద రూపాయలు పెట్టుబడి పెడితే ఒక సంవత్సరంలో మీ ఇన్ అవుట్పుట్ ఎంత ట్వంటీ పర్సెంట్ లాభం వస్తే చాలా బాగా లాభం వచ్చినట్టు అంటే వంద రూపాయలు పెట్టుబడి పెడితే ఇరవై రూపాయలు మీకు లాభం వస్తే చాలా బాగా లాభం వచ్చినట్టు ఏమండి మీరు వ్యవసాయం దగ్గరికి ఒక కుంచెడు కుంచెడు కేజీ విత్తనాలు మీరు పాతితే నేలను చదును చేసి దాన్ని పదును చేసి నేలని చదును చేసి పదును చేయాలి అంటే బాగా దాన్ని దున్ని అది చేసి ఒక కేజీ విత్తనాలు నేలలో కరెక్ట్గా వేయాలి వేసి పద్ధతిలో వేయాలి ఒక చోట గుమ్మనించడం కాదు ఒక కేజీ విత్తనాలు కరెక్ట్గా వేస్తే మీకు ఎన్ని కేజీలు పంట వస్తుంది తెలుసా మీకు ఐడియా ఉందా వంద కేజీలు పంట వస్తుంది అది దానికి మహిమ ఒక రైతున్నాడు వర్షం పడింది రాత్రి పొద్దున్నే నాగలి ఎద్దులు వేసుకుని మూట కేజీ విత్తనాలు మూట కట్టుకుని వెళ్తున్నాడు ఇంకా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి దారి అంతా బురదగా ఉంది పల్లెటూరు వాతావరణం పైన ఆకాశం ఏమో వర్షం మేఘాలు ఉన్నాయి చలిగ్గా కూడా ఉంది కానీ వెళ్తున్నాడు అతను తెల్లవరసామని సిక్స్కి బయలుదేరి వెళ్తున్నాడు ఇతను ఇంకో రైతు అరుగు మీద కూర్చుని దుప్పటి గొప్ప ఉన్నాడు ఈ రైతు వెళ్తున్న రైతు అడిగాడు ఏమిటి ఇంకా దుప్పటి కూర్చున్నావు వర్షం పడింది తొలకరి రా అంటే ఎందుకులే ఇప్పుడు భోజనానికి లోటు వేయడం లేదన్నాడు లోటు లేకపోవడం మరి బియ్యం ఎక్కడి నుంచి వస్తాయంటే ఆ ఉన్నాయి లే బియ్యం అవే ధాన్యం ఉన్నాయి ధాన్య అంటే ఏమిటి విత్తనాలని తినేసి కూర్చుంటాడు ఆ విత్తనాలను వండేసుకుని తినేస్తాడనమాట ఏ నువ్వు చాలా పొరపాటు చేస్తున్నావు అని వీడు పట్టించోడు ఈ వెదర్లో ఈ కాలు బురద చేసుకుని ఎవడొస్తాడా ఈ చలిలోనూ ఈ వర్షంలోనూ బురద బురద పోవతలకు మాకు ఈ పూటకి వాడు ఆ విత్తనాలు వండుకు తినేసి కూర్చుంటాడు అరువు వీడు వెళ్ళే ఈ కేజీ వీడి దగ్గర కేజీ ఉన్నాయి వాడి దగ్గర కేజీ కొన్ని కేజీ కాదు పది కేజీలు అనుకోండి కాబట్టి కేజీ విత్తనాలు మీరు వేస్తే హండ్రెడ్ కేజీ పంట వస్తుంది ఇండస్ట్రీకి అగ్రికల్చర్లకి తేడా చూసారా మీరు మన వాళ్ళు అగ్రికల్చరల్ భూములని సెజల కింద మార్చేసి ఇండస్ట్రీ పెడతారు ఎంత దురదృష్టం చూడండి ఎంత దురదృష్టం ఉక్కు ఇగ వెయ్యి ఎకరాల వరి పంట పండే ల్యాండ్ని ఎక్వైర్ చేసి భిలాయి ఉక్కు కర్మాగారం పెట్టారు భిలాయి ఉక్కు ఏమిటో భిలాయి ఉక్కు అది వేస్ట్ కర్మాగారం ఎందుకంటే ఇప్పటివరకు గవర్నమెంట్కి పదివేల కోట్ల నష్టం వచ్చింది భిలాయి ఉక్కు కర్మాగారం వల్ల పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా అలాగే ఉంది టాటా ఉక్కు కొంటారు భిలాయి ఉక్కడో కొండవు రైల్వే వాళ్ళు కూడా కొండరు ఎందుకంటే రైలు పట్టాల క్వాలిటీ బాగుండట్లేదని వాళ్ళు కూడా కొండ మానేశారు నేను చదివాను కాబట్టి వరి అప్పట్లో చెప్పారు ఎందుకంటే వరిచేలలో ఈ ఉక్కు కర్మగారం ఏమిటన్నీ తలకాయి వరిచేలలో పెట్టుకోకూడదు దాన్ని ఎక్కడైనా పంట చోట పెట్టాలి అంటే అదేమీ లేదు అంత పొలిటికల్ డెసిషన్స్ ఎనీవే పోండి కాబట్టి ఈ పృథివీలో ఒక కేజీ విత్తనాన్ని వంద కేజీల పంటగా మార్చేటువంటి ఒక అద్భుతమైన ప్రాణశక్తి పృథివీలో అది తేజోమయ తేజస్సు అంతా జాజ్వల్యమానంగా మీరు చూడగలిగితే ఉంది దాంట్లో అంత అద్భుతమైనటువంటి శక్తి పృథివీలో ఉన్నది అంచేతనే పృథివీకి వసుంధర వసుంధరతి ఇది వసుంధర కాబట్టి వసును ధరిష్ణు వసు అంటే సంపద కాబట్టి ఆ పృథివీ ఎందు ఆ తేజోమయ అమృతమయ విన కాలానికి అతీతమైనది ఆ పురుషుడు కాలానికి అతీతం అంటే పృథివీ పుట్టకముందు ఆ తేజస్సు ఆ చైతన్యం ఉన్నది పృథ్వీ ప్రళయంలో కలిసిపోయినా కూడా ఆ పూర్ణ చైతన్యం అలాగే ఉంటుంది అటువంటి పృథివీలో యహ తేజోమయ అమృతమయ పురుష ఉదరే ఇక్కడ కూడా మళ్ళీ తేజోమయుడు ఇక్కడ తేజోమయుడు చూడండి మీరు తిన్న ఆహారాలంతా పచ్చనించేస్తారు ఎటువంటి ఆహారం ఇప్పుడు మిరపకాయ బజ్జి మీరు తిన్నారనుకోండి లేదా మిరపకాయ బజ్జీ తినడం ఒక తుపాకీ పెట్టుకుని ఇంటెస్ట్రైన్స్ని పేల్చి కాల్చేయడం ఓ గుండుతో కాల్చడం ఎటువంటిదో మిరపకాయ బజ్జీ తినడం అటువంటిది ఎందుకంటే మిరపకాయ బజ్జీలో న్యూట్రిషన్ ఏముంది ఒక్క పచ్చిమిరపకాయలో కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి పచ్చిమిరపకాయలు మీరు దాన్ని వేయించేస్తే ఎంతవరకు ఉన్నాయో నేను చెప్పలేను ఎండుమిరపకాయలు ఏ న్యూట్రిషను లేదు ఏ న్యూట్రిషను లేదు ఎండుమిరపకాయలు ఏమండే తర్వాత ఊరగాయి అన్నది ఇటు వైదిక దృష్టికోణంతో చూసినా అటు లౌకిక దృష్టికోణంతో చూసినా అది తినదగ్గ ఆహారము కానే కాదు ఎందుకంటే వైదిక దృష్టికోణంతో చూసినట్లయితే ఉచ్చిష్టాన్నం అది ఎప్పుడో పదిహేను రోజుల క్రితం తయారు చేసింది ఈవేళ రేపు నెల రాత్రి ఉండడం అది ఉచ్చిష్టాన్నం అవుతుంది అలాగే ఎప్పటికప్పుడు ఓ మళ్ళీ అలా చేస్తారా మీరు ఇప్పుడు అన్నం వండుకొని ఓ మళ్ళీ పెట్లో పెట్టుకుని మళ్ళీ తీసుకుని అలా తింటారు కదా ఉచ్ఛిష్టాన్నం అవుతుంది అంచేతనే మన వైదికులు కొంచెం శిష్టాచారం గలవాళ్ళు నైవేద్యం అయ్యేదాకా ఉరగా వడ్డించరు ముందు కూరపప్పు పులుసునే వడ్డిస్తారు ఇప్పుడు దీనికి ముందు దేవుడికి నైవేద్యం పెట్టాలి సో దానికి ఒక ప్రాసెస్ ఉంటాయి దాని ముందు చల్లడం నీళ్లు చెప్పడం ముందు ఆ వెంక ఆ దేవుడిని వాళ్ళనో ఆహ్వానించుకోవడం మనస్సులో ఇది నివేదన చేయడం నివేదన చేసిన తర్వాత ఇప్పుడు నివేదన అయింది ఇప్పుడు పటుకురా ఆవకాయ మళ్ళీ ఇది వేయడం ఇప్పుడు తరగతి నివేదన చేసుకోవడం ఇది మామూలుగా శిష్టాచారంలో చేస్తారు ఆ దేవుడికి నైవేద్యం పెట్టేప్పుడు ఆవకాయ వేయరు నైవేద్యం అయిపోయిన తర్వాత ఆవకాయ వడ్డిస్తారు వాళ్ళకి తెలుసు అవకాయ నేను వేసుకుంటాను మన అలవాటు ఇలా ఉందని ఉంటే విషయం చెప్పాను కాబట్టి అటువంటి ఆహారాన్ని తింటున్నా కూడా పాపం ప్రొటెస్ట్ చేయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి అలా జీర్ణం చేస్తున్న ఉందంటారా లేదంటారా తేజోమయ పురుష అమృతమయ ఈ దేహం చచ్చిపోతుంది దీనికి ఇంకా ఆహారాన్ని స్వీకరించే శక్తి లేకుండా కానీ ఆ తేజస్సు ఆ ప్రాణశక్తి ఎక్కడికి పోతుంది అలాగా ఉంటుంది కాబట్టి ఆ పృథ్వీ ఎందు తేజోమయ అమృతమయ పురుష ఉదరే తేజోమయ అమృతమయ పురుష ఇప్పుడు ఎంతమంది పురుషులు అయ్యారు ఇద్దరు అయ్యారా ఒకళ్ళు అయ్యారా ఇద్దరు ఒక్కటే అని చెప్తూ ఉండాలి అధ్యాత్మం చె అధిదైవంచ అధి అంటే సప్తమే ఏకవచనం సప్తమే ఏకవచనానికి అర్థంలో అధి అనే వస్తుంది దీంట్లో ఉంది అధిహరి హరౌ అధిహరి అది అవ్యయభావ సమాసంలో ఓ ఎంత పొడుగు సూత్రం ఒకటి ఉంది దాంట్లో విభక్త్యర్థ అన్నమాట ఉంటుంది విభక్తి యొక్క అర్థంలో కూడా ఈ సమాసం వస్తుంది అవ్యయం విభక్త్యర్థ అంటే ఎంత పొడుగులు ఇష్టం నాకు పూర్తిగా గుర్తు లేదు కాబట్టి అది అలాంటిది అధ్యాత్మం అంటే ఆత్మని అధ్యాత్మం విగ్రహవాక్యం ఆత్మని ఇది అధ్యాత్మం దైవే ఇది అధిదైవం సో ఆ దైవము అంటే పృథివీదేవతయందు అమృతమయ తేజోమయ పురుష తనయందు ఆత్మ అంటే తాను తనయందు అమృతమయ తేజోమయ పురుష అయితే ఇప్పుడు ఇక్కడ ఈ తేజోమయ పురుషుడు ఉన్నాడు అయితే ఇక్కడ జ్ఞాత ఉన్నాడు తెలుసుకునేవాడు ఉన్నాడు మరి ఈ తెలుసుకునేవాడేవాడు వాడే వీడు అంటే వాడు వేరు వీడు వేరు ఎంతమంది ఉంటారు ఇక్కడ ఇక్కడ ఎంతమంది ఉంటారండి ఒకళ్ళే ఉంటారు ఇంతమంది ఉండరు ఒక వరలో ఎన్ని కత్తులు ఉంటాయి ఒకే కత్తు ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ తేజోమయ అమృతమయ పురుషుడే విజ్ఞాత మరి ఆత్మ అన్నారే అదే వాడే అదే ఇది ఆత్మాన్న బ్రహ్మాన్న పురుషన్న ఒకటే మరి పర ఆత్మ సమాసం చేస్తే పరాత్మ మకారం యాడ్ చేస్తే పరమాత్మ అదే ఇది తెలుగులో సామెత ఉంది అవ్వ పేరే ముసలమ్మ ఆ రకంగా ఆత్మ ఆ పురుషుడి పేరే ఆత్మ అయితే ఈ సర్వము బ్రహ్మయే బ్రహ్మయే ఆ బ్రహ్మయే ఇక్కడ ఆత్మరూపంగా ఉన్నాడు అవును ఇది మధు ద్వయో ద్వయో వాయువు వక్షస్థలం ఈ రకంగా బయట అధి అధిదైవము అధ్యాత్మము ఈ రకంగా ఎన్నెన్నో సూర్యుడు చక్షుడు చంద్రుడు మనస్సు ఇలాగే ఎవేమో ఉన్నాయి సో నిన్న మీకు వినిపించాను కొన్ని జ కొన్ని జంటలు మిథునములు కొన్ని అధిదైవం అధ్యాత్మం ఇది మధు విద్య ఇది ద్వయోర్ద్వయో ైత క్షయాత్ పరం బ్రహ్మ ప్రకాశితం అదే ఈ విధంగా రెండింటి రెండింటియందు పరం బ్రహ్మ ప్రకాశితం ఆ పరబ్రహ్మని నిరూపించటమైనది ఆ ఉపనిషత్తులో సో ఎలాగంటే అమృతమయ అమరణధర్మ అంటే అధ్యాత్మం అనేప్పటికీ వీడికి మరణిస్తాననే ఒక అభిప్రాయంలో ఉంటాడు ప్రతివాడు కూడా తాను మరణిస్తాను అని అనుకుంటాడు ఇప్పుడు జీవించాలి అని కోరిక ఉంటుంది ఎందుకుంటుంది మరణిస్తాను అనే భయం నుంచి లేకపోతే అజ్ఞానం నుంచి జీవించాలి అనే కోరిక బయలుదేరు నేను మరణించను అని తెలుసుకున్నాడు అనుకోండి నాకు మరణము లేదు అని తెలుసుకుంటే ఇంకా జీవించాలనే కోరిక ఎక్కడి నుంచి వస్తుంది ఎనీవే సో అమరణధర్మ పురుష పూర్ణ పురుష పూర్ణ ఈ పురుషుడే ఎక్కడున్నాడు పృథ్వీను ఉన్నాడు శరీరమునందు ఉన్నాడు ఆ పురుషుడే విజ్ఞాత ఆ పురుషుడే పర ఆత్మ అని మనం చూసాం ఈ విధంగా ఈ రెండేసు రెండేసు అలా లిస్టు కింద చెప్పారు ఎందుకంటే ఇంత లిస్టు అలా ఎందుకు చెప్తున్నారు అంటే ద్వైతము క్షీణం అవటం కూడా ద్వైతము క్షీణమయ్యే వరకు అంటే ద్వైతం అంటే ఉళ్ వాళ్ళ ద్వైతులు వాళ్ళందరూ ఏదో అవ్వాలని అలా కాదు మన ఎందుండే ఆ ద్వైతమునందలి సత్యత్వ బుద్ధి ద్వైతము సత్యము అనే బుద్ధి అది బాగా బలంగా ఉంది అది క్షీణం వరకు కూడా ఈ మీమాంస ఈ విచారం కొనసాగాలి కనుక మధువిద్యలో రెండో వారి రెండో అధ్యాయం బ్రాహ్మణం ఐదు పుస్తకం ఉంది మన పుస్తకం అదోసారి చూసి మీరు అలాగా మామూలుగా ఏదో చదువుకుంటూ వెళ్తే భాష్యం చదివితే కష్టం అనిపిస్తుంది కానీ ఎప్పుడు వైపు నుంచి దానికి తెలుగు అనువాదం ఉంది ఆ తెలుగు అనువాదంలో మీకు ఏమి ఇబ్బంది ఉంది మీరు బాగా వేదాంతం అది విన్నారు కనుక మామూలుగా కొత్త వాళ్ళకైతే అది కూడా కొంత ఇబ్బంది అనిపించవచ్చు కానీ ఇవంటే సీనియర్ స్టూడెంట్స్కి ఇబ్బంది ఏమి అదోసారి మీరు చదివితే అసలు ఈ మధు విద్య అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎలా ఉందో మీకు ఐడియా వస్తుంది ఒకసారి ఆ మీరు చేయవచ్చు ఈ వారం రోజుల క్లాస్ ఖాళీగా ఉంది కనుక వాళ్ళ ఈవినింగ్ దానికి మీరు డివోట్ చేస్తే చదవడం ప్రారంభ అరగంటలో అయిపోతుంది అలాగ అదే చేపట్టుకుని నడిపించేస్తుంది మిమ్మల్ని మీరేమీ కష్టపడిపోర్లేదు సో అక్కడ ఈ ద్వైతము క్షీణము గుట కొరకై సర్వత్రా అధ్యా అధిదైవము అధ్యాత్మము అలాగా చాలా బాగా నిరూపించేది అది ఇప్పుడు అదొక చక్కటి నిరూపణ దాంట్లో అద్వైత నిరూపణమే కాకుండా ఏకత్వమే కాకుండా ఈ జగత్తునందు మనకి దోషదృష్టి ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఏది చూసినా దోషభావన కలుగుతూ ఉంటుంది అది మానవ స్వభావం అలాంటిది పైగా మీరు న్యూస్ వెళ్ళడం ప్రారంభిస్తే మీకు దోషదృష్టి మరింత ఫిక్స్ అయిపోతుంది అలా ఫిక్సేషన్ కింద మారిపోతుంది ఇంకా దోషమే మనకు కనపడుతుంది ఇంకేం కనపడుతుంది ఎందుకంటే న్యూస్ అంటే అలాగే ఉంటుంది ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేప్పుడు కొన్ని వేల వాహనాలు ఇట్నించటో అట్నించటో వెళ్తాయి అది న్యూస్ కాదు ఒక వాహనం ఇంకో వాహనంతో ఢీకుంటుంది అది న్యూస్ అవుతుంది ఎప్పుడు కూడా న్యూస్ అంటే చెడు న్యూస్కే న్యూస్ అనిపే మామూలు మంచి న్యూస్ న్యూస్ అనిపి అనిపించుకోదు కాబట్టి న్యూస్ యొక్క లక్షణం అది అది అలాగే ప్రపంచమంతా ఇదే పరిస్థితి ఉంది మన దగ్గర కొంచెం ఇది మరీ ఎక్కువ తర్వాత నేను గమనించాను మన న్యూస్ ఈ విలేఖరులు ఉంటారే ఎంతమంది అంటే ఓ ఇరవై మంది ఉంటారు మొన్న ఈ ఆచార్య సభ అయినప్పుడు నేను ఆచార్య సభకి ప్రతినిధిగా దాన్ని ఏమంటారంటే స్పోక్స్ పర్సన్గా నేను మూడు రోజులు పనిచేశాను అక్కడ అవన్నీ రాసుకుని నోట్స్ రాసుకుని హై స్కూల్ విద్యార్థులాగా అవన్నీ వెళ్ళగి చెప్తూ ఉండేవాడిని సో ఆ సందర్భంలో నాకు అర్థమైంది ఏమిటంటే నా ముఖం చూసేపటికి వీళ్ళు ఇరవై మంది పరిగెత్తుకు వచ్చేవారు నన్ను చూడగానే పరిగెత్తుకొచ్చేవారు నిజంగా ఎక్కడున్నా నా వెంటపడతా వీళ్ళని తప్పించుకోవడమే పదే ఒకటి వేళ పది చేయాల్సి వచ్చింది ఆఖరిని వర్షం ఫైనల్ డే నేను వచ్చేద్దామంటే స్వామీజీ దగ్గర సెలవు తీసుకుని వచ్చేస్తే వీళ్ళ మూలంగా ఇంకో గంట డిలే అయింది వీళ్ళు వదిలిపెట్టరు వాళ్ళకేమిటంటే న్యూస్ క్రియేట్ చేయాలి నన్ను ట్రాప్ చేద్దామని ఒక ట్రై చేశాడు నేను అతను ముఖం గుర్తు పెట్టుకున్నాను ఈటీవీ వాళ్ళు ఈటీవీ టూ నన్ను ట్రాప్ చేద్దామని ట్రై చేశాడు నేను ట్రాప్ అవ్వలేదు ఎందుకు ట్రాప్ అవ్వలేదు అంటే భగవంతుడు నాయన్ను ఉన్నాడు కాబట్టి ట్రాప్ అవ్వలేదు లేకపోతే నేను పెద్ద నొటోరియస్ పర్సన్ అని అయిపోయి ఉండి వాడిని పాటికి వాడు ఏమని అడిగాడంటే కన్వర్షన్స్పై ఆచార్య సభ యొక్క అభిప్రాయం వేయడం అడిగాడు అంటే మేము కన్వర్షన్స్ను వ్యతిరేకిస్తున్నాము మాకున్న శక్తిని ఉపయోగించి హిందూ సమాజం నుంచి మన బంధువులు బయటకు వెళ్ళిపోకుండా మన ధర్మంలో ఉండే ప్రయత్నం మనం చేస్తున్నాము అది ఆచార్య సభ యొక్క ప్రధానమైన అంశము అని చెప్పాను నేను చెప్పి బాగా చెప్పానని అనుకుంటూ లోపల వాడు ప్రశ్న వేశాడు ఏమైనా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత కన్వర్షన్స్ తగ్గాయని మీరు అనుకుంటున్నారా అని లే ప్రశ్న ఎలా వేశాడు ఆ ప్రశ్న మీద మీరు ఏం మాట్లాడినా వాడు దాన్ని రికార్డ్ చేస్తున్నాడు అందరూ రికార్డ్ చేస్తున్నారు అలా కాషస్గా చూస్తున్నారు ఇప్పుడు మొత్తం ఆచార్య సభ యొక్క పేరు ప్రతిష్టలు నా మీద ఆధారపడి ఉన్నాయి నేను ఐఎమ్ ది స్పోక్స్ పర్సన్ అంతకుముందు అలా అనౌన్స్ కూడా చేశారు అప్పుడు నేనేం చెప్పానంటే చూడండి ఒక వ్యక్తిని ఒక ఇండివిజువల్ని కన్వర్షన్స్ అనే ఇష్యూతో ముడిపెట్టడం పైగా ఆ ఇండివిజువల్ మనలో లేరు ఆయన స్వర్గస్థులైనటువంటి ఒక వ్యక్తిని ఈ ముడిపెట్టడం ఇది తాగదు అలాంటి ప్రసక్తి మీరు చేయవద్దు అని చెప్పారు దాంతో నోరు మూసి కూర్చున్నాడు ఇంకబడే మాట దాంతో ఇది రాలేదు ఏ ఛానల్లోనూ రాలేదు ఇది నేను చెప్పిన మాట ఎక్కడా నేను వాకప్ చేసుకున్నా ఎక్కడైనా వచ్చిందా రాలేదు ఎక్కడా రాలేదు ఎందుకు రాలేదు అని ఇదిలాంటి న్యూస్ ఐటమ్ సపోజ్ ఈవెన్ ఇండైరెక్ట్గా అటువంటి కనెక్షన్ ఏదైనా నేను పెట్టే ప్రయత్నం నేను ప్రయత్నం చేయక్కర్లేదు నోటు నోరు జారి ఇండైరెక్ట్గానైనా కనెక్షన్ ఉన్న అభిప్రాయం వాడికి కలిగిందంటే అంటే అంత బలంగా నేను దాన్ని నెగెక్ట్ చేయకపోతే వాడు దాని నుంచి ఎలాగైనా న్యూస్ చేసి ప్రయత్నం చేసి అదుగో ఈ స్వామి ఇలా చెప్తున్నాడు అని పెద్ద మెయిన్ హెడింగ్ వేసేస్తాడు వేసేస్తే ఇంకక్కడి నుంచి కార్యకర్తలు వచ్చేసి జగన్సేన ఇటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ పెద్దల నుంచి మొదలు పెడతారు కొత్త న్యూస్ని మనం క్రియేట్ చేసుకుంటూ ఉండొచ్చు మేము నొటోరియస్ పర్సన్ న్యూస్ ఛానల్ వాళ్ళకి బోలంత పని ది క్రియేట్ న్యూస్ ది మ్యానుఫ్యాక్చర్ న్యూస్ ఈ దోషదృష్టి బాగా డెవలప్ అవుతుంది సమాజం మీద ఈ మధు అధ్యయనం చేసినట్లయితే సమాజం మీద జగత్తు మీద దోష దృష్టి పోయి దాని స్థానంలో గుణాన్ని దర్శించే లక్షణం ఎందుకంటే పృథివీ మధు పృథివీ అది మధు మన అందరి చేతనం ఆస్వాదింపబడుతుంది వాయు మధు దిశ మధు దిక్కులు మధువు సర్వత్రా మధుర దృష్టి నిజానికి వల్లభాచార్యుల మధురాష్టకం ఈ మధువిద్య బేసిస్ మీద వచ్చింది ఎందుకంటే మధువిద్య చాలా ప్రఖ్యాతమైనది వేదాంతుల యొక్క పరిభాషలో వేదాంతుల యొక్క చదువులో ఎందుకంటే చాంద్రోజ్ఞంలో మధువిద్య ఉంటుంది గృహదార్మికంలో మధువిద్య సో అసౌ ఆదిత్యో దేవ మధు అని మీ చానుక్యం మన పుస్తకం దాంట్లో ఉందే మధు విద్య అనే పేరులో ఉంది మీరు ఎప్పుడైనా చదివితే చదవండి ఈ సూర్యుడు మధువు అని అక్కడ మధ్వూపము అంటే ఆ తేనె పట్టు ఆ తేనె పట్టు ఒకటి ఉంటుంది దాంట్లో పిండితే తేనె వస్తుంది తర్వాత మధు ఆ తేనె దాంట్లో పెట్టేటువంటి ఈగలు ఇవి ఇదంతా కూడా విస్తారంగా రూపకం మెటఫర్ అదంతా కూడా చాందోగ్యం మధు విద్యలో ఉంది బృహదారంకంలో మధువిద్య ఇంకో రకంగా ఉంటుంది దధ్యంగ అథర్వణ అథర్వణ వేదానికి చెందిన దధీచి అనే మహర్షి ఈ మధు విద్యని బోధిస్తాడు అశ్విని దేవతల చాలా విస్తారంగా మంచి దాంట్లో కథ కూడా ఉండే ఆ మధు ఈ మధు మీరు అధ్యయనం చేస్తే మీకు మధుదృష్టి ఏర్పడు మధు ఏకత్వ దృష్టి ఒకటి మధుర దృష్టి ఉంది సో ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆయన మధురాధిపతి ఆయన దృష్టిలో అంత మధురమే అఖి అఖిలం మధుర మధురాధిపతే మధురం అంతా మధురమే యమునా మధుర యమునానది మధురము వీచీ మధుర గావో మధురా ఎష్టి అంటే ఆ గోవుల్ని కొట్టి దాన్ని నడిపించేటువంటి కట్టె పుల్ల అది కూడా మధురా మధురా ఎష్టి స్త్రీలింగ శబ్దం ఎష్టి మధురా సో అన్ని గోవులు కూడా మధురములే అవి ఇచ్చిన పాలు కాచుకుని పందాల శవదాగితే అది మాత్రమే మధురం అని కాదు గోవులు కూడా మధురము మధురాధిపతే రఖిలం మధురం అంత ఎవ్రీథింగ్ మధురం మధు దృష్టి ఇక్కడ ఈ మధు ఆ మధు అన్నది లేదసలు మొత్తం ఈ ద్వయోహ ద్వయోహ రెండు రెండు రెండు రెండు ఎన్నో కవర్ అవుతాయి ఆ సర్వము ఇప్పుడు మీ ఇంద్రియాలు ఉన్నాయనుకోండి ఆ ఇంద్రియములు మనకి మధువును తీసుకు వస్తాయి ఎలాగ మధుకరములతో పోల్చవచ్చు కన్ను ఉందనుకోండి రూపము అనే మధువుని తీసుకొస్తుంది మనం రూపాన్ని చూసి ఎంజాయ్ చేస్తాం కదా ఇప్పుడు ప్రియుడు ప్రియురాల యొక్క రూపాన్ని చూసి మహానందపడతాడు అంటే ఇప్పుడు కన్నులు మధువుని వాడికి అందించేయాలేదా స్పర్శ మధువుని అందిస్తుంది శబ్దము చెవులు మధువుని అందిస్తాయి ఆ చెవులు శబ్దం విని ఎంజాయ్ చేస్తాయి ఇలా చెబుకు పెట్టుకుని వాడు ఇలా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు మధువుని విని వాడు ఎంజాయ్ చేసినట్టే కదా అదే కాబట్టి ఈ విధంగా అంతటా మధువు మనం నింపుకుంటున్నాం మనలో సర్వమునందు మధువు గలదు అని ఈ విధంగా మన దోషదృష్టి స్థానంలో గుణదృష్టి భేద దృష్టి స్థానంలో ఏకత్వ దృష్టి ఇది మధు విద్య యొక్క చక్కటి ప్రతిపాదన అక్కడ ఈ విధంగా మనకు ఏకత్వాన్ని చెప్పారు క్వేత్యాహా ఎక్కడండి ఈ మధు ఎక్కడ చెప్పారు అంటే అని శంకరులు ప్రశ్న వేసుకుని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు బ్రహ్మ విద్యాఖ్యం మధు అమృతం అమృతత్వం మోదనహేతు విజ్ఞాయతే ఎస్మిన్ మధుజ్ఞానం మధుబ్రాహ్మణం తస్మిన్ ఇర్థ ఎక్కడండి ఇదంతా ఎక్కడ చెప్పారు చాలా బాగుంది ఇది ఎక్కడ చెప్పారంటే మధుబ్రాహ్మణంలో చెప్పారు